No! <laughs> सागदीक अभी ह्रस्वी पलकू बागि पलकूदे पेरें पिपूर्णाना अटो प्रणव पुलत ओं अभी प्राणाया पनी अभी मंत्री अद शब्द ఎంత మాత్రలో పలకాలో అంత పలకాలి అప్పుడు దానికి ఉంటుంది ्र कर् आज्ञिया प्राप्यते फल इला रो चरणा वचेटपी मोदी श्लोक कर्म की पद कर्म तक सुखम कावाली नीं सुख నేను హాయిగా ఉండాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఎవరైనా నాకు నష్టం జరగాలి నేను పోవాలి నేను బాదలు బెంగలతో అలాగే ఇబ్బంది పడిపోవాలి ఎవరు అనుకోరు సుఖైకో పురుషార్థ శాస్త్రం కూడా అంటుంది ప్రతి జీవి పిపులి కాదు బ్రహ్మ పర్యంతం ప్రతి జీవి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది పచ్చమినాటు ఉంటుంది ఏది మొక్క మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే అదే ముడుచుకుంటుంది వీడు ఏదైనా నన్ను పీకేస్తాడేమో నన్ను ఇక్కడి నుంచి వేరు చేస్తాడేమో మొక్కకు కూడా ఆ స్పర్శ జ్ఞానం ఉంది ప్రతి జీవికి తన ఉనికి పట్ల ఎంత ఎరుక ఉందో అలాగనే తను సుఖంగా ఉండాలనేటువంటి భావన కూడా అంత దృఢంగా ఉంది అంత దృఢంగా ఉంటుంది భావన అందులో కానీ మన శాస్త్రం అంటుంది నాకు సుఖం కావాలి నేను సుఖంగా ఉండాలి నేను హాయిగా ఉండాలి అనుకున్నంత మాత్రాన సరిపోదు మన ప్రవృత్తి కూడా దాని ఉండాలి నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి సుఖాన్నిచ్చే వ్యక్తుల్ని కానీ సుఖాన్నిచ్చే వస్తువుల్ని కానీ నాకు ఇవి ఉంటే సుఖంగా ఉంటాను అనుకుంటే వాటిని కానీ అంటే సుఖ కారణాల్ని సుఖ హేతువుల్ని मैं तुवाली अभी ऊर्जा ऊरी पड़े बैठ अला वेला वेल्ली मार्केट अभी मन के बैठ अला पलाना व्यक्ति सुखमता अला पीकोचे अला वे रासमन तीव्रम प्रयत्न चेयर अभी प्रयत्न आ प्रयत् मन शास्त्र कर्म अटे एग्जापल मंजी గుత్తివంకాయ కూర రసం తినాలి అనిపించింది అనుకోండి అలాగే గుత్తి కూర రసం అనుకుంటూ కూర్చోం ఎందుకంటే వీణో దానికి ప్రయత్నం ఉండాలి మార్కెట్కి వెళ్ళాలి వంకాయ తెచ్చుకోవాలి ఆ చారుకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా నేను పోగు చేసుకోవాలి నేనేవైతే నేను తిని ఆనందంగా హాయిగా సుఖాన్ని అనుభవిస్తాననుకుంటున్నానో నాకు సుఖ హేతువులైనటువంటి ఆ పదార్థాలని పరికరాలు పోగు చేసుకోవాలి పోగు చేసుకోవాలంటే దానికి నేను కొంత వెచ్చించాలి ఊరికి మార్కెట్లలో దొరుకుతాయా రోడ్డు మీద పట్టుకొచ్చేసేదానికి నో అవన్నీ నేను వెళ్లాలి నా దగ్గర ఉన్న సొమ్మును వాడికి ఆ పదార్థాలు తెచ్చుకోవాలి నేను సొమ్ము నా దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఎలా తయారవుతుంది నేను కర్మ చేయాలి సొమ్మును సంపాదించుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయేంత వరకు వాడు బ్రతుకు సాగాలి అంటే కర్మలే ఆధారం ఎందుకని వాడు కోరుకుంటాడు నేను ఇలా ఉండాలి డర్ ఫోర్ హీ టు వర్క్ ఫర్ ఇట్ అసలు వాడికి పుట్టినప్పటి నుంచి ఏమీ లేదనుకోండి నో ప్రాబ్లం స్వామీజీ అబ్బాయి ఏమీ లేదండి చచ్చిపోతే మేలండి పుట్టినప్పటి నుంచి మంచం మీద ఎలానే ఉన్నాడు వాడికి ఏం కర్మలు ఏమనున్నాయి నో కర్మలు ఎవడికి ఉంటాయి తల్లి బొడ్డు నుంచి బయటపడి ఆ ఎంబిలికస్ ఆ కార్డ్ అంతా కూడా కట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ పేగంతా కట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వాడికంటూ స్వయం ఉనికి స్వయం ప్రతిపత్తి వచ్చి వాడి లోకంలో స్వాతంత్రాన్ని ఆ ఛాయిస్ ని చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫ్రీవిల్ ని చక్కగా ఉపయోగించుకుంటూ నేను ఇలా ఉండాలి నేను అలా అవ్వాలి చిన్నప్పుడు స్కూల్లోనే ఒకని ప్రిపేర్ చేసేస్తారు స్కూల్లో అందరం కూర్చునే వాళ్ళం పిల్లలు సో ఇప్పుడు అక్కడ అడుగుతారు వాట్ ఈజ్ యువర్ నేమ్ మై నేమ్ ఈస్ సురేష్ అంటారు సో నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు వీడికి ఏం కావాలో ఏమవుతాడో అనేటువంటిది ఐడియా అసలు దయితే ఏమిటో ఏముండదు డాక్టర్ ఇప్పుడు వాడికి చిన్నప్పుడే తెలియకుండా నేను డాక్టర్ అవ్వాలి నేను డాక్టర్ అవ్వాలి చూడండి లోపల మైండ్ సెట్ అనమాట అసలు ఇవేవి అసలు ఈ మైండ్ సెట్ కానీ ఏమీ లేకుండా భగవంతుడు మనిషిని పుట్టినప్పటి నుంచి వాడు పుట్టగానే ఇంకా అలా పడుంటాడంతే చచ్చేదాకా ఇక వాడికి ఆకలి ఉండదు దప్పిక ఉండదు లోపల ఆలోచనలు ఉండవు కోరికలు పుట్టవు ఏముండవు వాడికి ఏం అసలు ఏమి కనపడదు స్తబ్దంగా అలా పడుండి ఓ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద ఏళ్ళో పదేళ్ళు ఎన్నేళ్లు బ్రతకాలు అంత ఆయుష్ ఇచ్చి చంపేశాడనుకోండి అది కర్మలు దాందరూ కూడా అలా ఉందా ప్రకృతి అలా ఉందా పుట్టినప్పటి నుంచి మనిషికి ఒక స్వాతంత్ర్యం తన ఉనికిని తను కాపాడుకోవడం కోసం తన మనుగడను తను సాధించడం కోసం ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఊరుకులు పరుగులు ఊరుకులు పరుగులు ఊరుకులు పరుగులు ఉదయం లేస్తే పోవాలి ఇక్కడ పోవాలి అది చేయాలి అది సంపాదించాలి పెద్ద చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఎందుకు వికాస్ ఏదో ఎయిమ్ ఉంది లోపల ఏదో గోల్ ఉంది లోపల దాన్ని పొందాలి దీన్ని పొందాలని కదా ఎందుకని అది పొందితే నేను హ్యాపీగా ఉంటాను ఇది నాకు సంతోషంగా ఉంటాను నాకు ఇలా వస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను ఇది కట్టేసుకుంటే ఇంక చెప్పక్కర్లేదు జీవితం అంతే అసలు మనిషి పుట్టింది మొదలు చనిపోయేదాకా ఏం చేస్తున్నాడని ఒక పెద్ద గ్రాఫ్ తీసుకుని ఒక స్కెచ్ వేసి మీరు పాయింట్ వన్ రాయండి వాడు ఎదిగాడు చదువుకున్నాడు ఆడుకున్నాడు శంకర్లు భజగవున చాలా అద్భుతంగా చెప్తారు వాళ్ళస్తావత్ క్రీడా సత్త తరుణస్తావత్ తరుణీ వృద్ధస్తావత్ చింతామగ్న పరమే బ్రహ్మణి కోపిన లగ్న భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మీరు శంకరుల యొక్క భాష్యాలు కాని శంకరుల యొక్క గ్రంథాలు కానీ అవే పట్టుకుని ముందుకు వెళ్తుంటే చాలా క్లారిటీ ఇస్తారాయన ఎందుకనంటే పురాణాలు ఇతిహాసాలు వేదాలు శాస్త్రాలు వాంగ్మయాలు ఇవన్నీ కూడా चला महोन्नत स्थाई में उकिंपेक व्यक्ति शंकर् आय ग्रंथा नेिफ्लैक्टाई मन वे अवे रा दाक अर्थं चे व्यक्ति कावाली शंकर आ शंकर यदात अर्थंस व्यक्ति रमण महर्षि आ शंकर यादया उपदेश यदा तब चूस्ते मनि ऐ గ్రాఫ్ చూస్తే వాడి జీవితం పుట్టినప్పటి నుంచి అంటే ఊహ కలిగి వాడు స్వయం ప్రతిపత్తిని పొంది వాడి జీవితాన్ని వాడి బ్రతుకుని వాడు కొనసాగించుకునేటువంటి వయస్సు ఒక ఎనిమిదో ఏడో ఆరో అనుకుంటే అక్కడి నుంచి ఆలోచిస్తే ఆ బాల్యంతా నాకు గోళీలు కావాలి బొమ్మలు కావాలి అది కావాలి వీడియో గేమ్స్ కావాలి ఇవి కావాలి అవి కావాలన్నీ పోగు చేసుకుంటాడు కానీ పోగు చేసుకున్నవన్నీ కూడా చూడండి మీరు బాగా ఆలోచించింది చిన్న సైకిల్ ఇంట్లో అలా తిరుగుతుంటాడు చాలా సీరియస్ గా చిట్ల బొమ్మలన్నీ చూస్తాం ఈ బొమ్మలు ఈ పోగు చేసుకున్నటువంటి ఆట వస్తువులన్నీ కూడా అలానే ఉండిపోతాయి ఇంట్లో కొన్ని విరిగో కొన్ని పగిలిపోయో కొన్ని నలిగిపోయో వీడు ఎదిగిపోతాడు వీడు కొద్దిగా ప్రాంతం చొక్కా వేసుకుని బయటకెళ్లి వాడు కొంత ఫ్రెండ్స్ ని లేకపోతే కొద్దిగా సినిమాను లేకపోతే కొద్దిగా బయటికి తిరగడమును లేకపోతే సైకిల్లో బైసైకిల్లో వెళ్లడము స్కూటర్లో వెళ్లడం ఆ స్థాయి వచ్చేటప్పటికీ ఈ బొమ్మల్ని పట్టించుకోడు అంటే దీని మీద అసలుజ్యం కలిగిందా కాదు దీన్ని చూస్తే ఏవగింప కలిగిందా లేదు దీన్ని తీసేసేయాలని తిరస్కార భావన వచ్చిందా లేదు కాని దాని ప్రేమించడు దాని ద్వేషించడు అది సమత్వ స్థితి అది వీడు ఒక యోగి అయిపోయాడు అక్కడ ఏ రకంగా ఇంతవరకు ఏ ఆట బొమ్మలైతే వాడికి ధ్యేయంగా ఉన్నాయో ఏది లేకపోతే వాడు అరికి పెట్టి ఇళ్లంతా ఇళ్లు పీకి పందిరేసేవాడు ఆ బొమ్మలన్నీ అలా ఉన్నాయి కానీ వాడికి ఇప్పుడు వాటి పర్పస్ లేదు అన్నీ కనిపిస్తున్నా కాలుతోట ఒక ఆడు కొట్టేసిపోతుంటాడు వాడింట్లో తమ్ముడు ఉంటాడు వాడు నోట్లో వెలుబుడుకునేలా చూస్తుంటారు వాడికి బొమ్మలు వాడేసిపోతారు ఇంతకుముందు వాడి దగ్గర ఉన్న బొమ్మ ఎవరైనా ముట్టుకుంటే కంయమని నరికేవాడు ఇప్పుడు వాడేదాన్ని వాడికి ఇచ్చేసిపోతున్నాడు ఏమైంది అక్కడ షిఫ్ట్ కాగ్నేటివ్ చేంజ్ ఎలా వచ్చింది అది అందుకనే నేను అంటుంటాను వదలడం కాదు ముఖ్యం వదగాలి వదిలితే నిన్ను ఎక్కడో చోట మళ్ళీ తగులుకుంటుంది అది కానీ ఎదిగితే ఎన్ని ఉన్నా ఇంక మనల్ని ఏం మనం ఎదిగిపోతూ ఉంటాం ఇక్కడ వాడు లేదు దేన్ని ఎదిగాడు ఆ వయస్సు వచ్చింది మళ్లీ చూడండి గ్రాఫ్ లో సెకండ్ ఫేజ్ మీరు ఆలోచిస్తూ పోతే ఒక మనిషి జీవితాన్ని సరిగ్గా ఆలోచిస్తే పుట్టింది మొదలు బిగినింగ్ పాయింట్ నుంచి కల్మినేటింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దాకా ఏమిటి గ్రాఫ్ ఆలోచిస్తే ఏదో ఒకటి కావాలనుకోవడం అది ఉంటే నేను హ్యాపీగా ఉంటాననుకోవడం ఆ అనుకోవడం దాని గురించి బాగా థింక్ చేయడం అది ఎలా పొందాలో దానికి ఏమిటి మాధ్యమో ఆ మార్గాన్ని వెతుక్కోవడం దాన్ని కష్టపడడం కర్మ చేయడం తత్ఫలితంగా దాన్ని పొందడం ఇదే జరుగుతుంది మన జీవితంలో అందుకని రమణ మహర్షి అంటారు కర్మకింపరం కర్మ తడం ఎందుకు అసలు ఈ కర్మ చేయాలి అసలు ఈ కర్మ చేయవలసిన అవసరం ఏంటి అంటే అదేంటండి కర్మ ఎందుకు చేయాలి అసలు ఈ ఎందుకు చేయాలి ఒకసారి ఆలోచించింది ఎందుకు ఉదయం లేవగానే ఆఫీసు స్నానం చేసి ఉరుకులు పరుగుల మీద ఆఫీస్ వెళ్లి సాయంత్రం దాకా ఉండి కట్టించిన బాక్స్ మధ్యాహ్నం తిని సాయంత్రం ఈ సురం అంటూ ఆరున్నరకో ఏడు గంటలకు ఇంటికి వచ్చి అప్పుడు మళ్లీ స్నానం చేసి ఇంత పెట్టిన తిని అలాగా వాళ్ళ తోలితో కాలక్షేపం చేసి పడుకుని మళ్లీ ఉదయం లేస్తే పరుగులు పరుగులు ఎందుకు స్వామి నీకేం తెలుస్తుందండి పెళ్లి చేసుకున్నాం భార్య పిల్లలు ఇల్లు నెలకైతే ఇంటద్దు ఇవన్నీ కట్టాలి ఇవన్నీ చేయాలి అని నేను అడిగాను ఇవన్నీ ఎందుకింత కష్టం పెళ్లి చేసుకున్నాం కదండి ఓ బాధ్యత అసలు నిన్న ఎవరు పెళ్లి చేసుకోమన్నాడు ఇదేంటి చేసుకోకుండా ఏం చేయమంటారండి అవును చేసుకోకుండా ఉండుంటే ఇవే ప్రాసెస్ ఉండవు కదా అలా కాదండి మరి బ్రతకాలి చేసుకోవాలి పిల్లలు వృద్ధి చేయాలి ఆ కోరిక ఇన్ని కర్మలకి హేతు ఆ కోరిక ఇన్ని కర్మలకి హేతు అయింది చేసుకోకుండా ఉండిపోమంటారా అది కాదు ఇక్కడ శాస్త్రం చెప్పేది అసలు కర్మ అనేది ఎక్కడి నుంచి పుట్టింది విచారణ చేయాలి కోరిక అసలు కోరిక ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి ఇరందరూ చెప్తారు కర్మ ఎందుకు చేస్తున్నవరా అంటే కోరిక ఉంది కాబట్టి ప్రయోజనం అనుదిశ్య నమందోపి ప్రవర్తతే ఏది ఆశించకుండా ఒక పని ఎవరైనా ఏది ఒక ఫలితాన్ని ఆశించకుండా ఎవరు కర్మ చేయరు ఆశించకుండా ఆలోచించకుండా ఎవరైనా ఒక పని చేస్తారా చేయడు ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే ఆ ఆశ అనేది లేకుండా కోరిక అనేది లేకుండా ఎవడు ఏ పని చేయలేదు అందుకని భగవద్గీతలు ఈ శ్లోకాన్ని రాంగ్ గా చేస్తుంటారు రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ శ్లోక కర్మణి ఏవాధికారస్తే మా ఫలేషు కదా చన మా కర్మ ఫలహేతుర్భూహు చాలా తప్పుడు మాటది అసలు కృష్ణుడు ఆ మాట చెప్పలేదు కర్మణి ఏవటే అధికార మా కర్మలు చేయడంలో నీకు ఛాయిస్తుంది కానీ ఫలాల్లో నీకు చాయిస్ లేదు నేను గింజ నాటేటప్పుడు నా ఇంట్లో వేప గింజ వేప మొక్క నాటితే వేప చెట్టు వస్తుంది కొబ్బరి మొక్క నాటితే కొబ్బరి చెట్టు వస్తుంది నాటే దానికి నాకు చాయిస్ ఉందే కానీ అది ఎరిగిన తర్వాత నేను వేప చెట్టు నాటితే ఏంటి ఏ నాటితే ఏంటి నాకు మామిని పండే కావాలి నో చాయిస్ నువ్వు నాటే దాంట్లోనే నీకు చాయిస్ ఫలితంలో నీకు చాయిస్ లేదు అది ఆ ప్రకృతి చూసుకుంటుంది అది కృష్ణుడు చెప్పాడు అక్కడ కర్మని ఏవకే అధికార फलेशु कर्म चयन चाईस इकर गुलाब पू पे लेको चामु का स्वामीजी दाने ऐक्सप्टी दां संबंध लेकिन अभी ने चूसान मेरू कर्म चये मनमंत आर्म सर अर्थम चये वेप माटते खिता वेप गिंजल वेपकाये पुड़ताई పుడతాయి మామిడి మొక్క నాటికే తీయటి పళ్ళు ఇచ్చే మామిడి మొక్కే మామిడి చెట్టే వస్తుంది ఆ అవగాహనతో కర్మ చేయమంటాడు కృష్ణుడు నీకేం కావాలో దాన్ని ఆలోచించుకుని దానికి సంబంధించినటువంటి సరైనటువంటి అవగాహనతో ఆ కర్మ చేయి తత్సంబంధమైన కర్మ సరిగ్గా తెలుసుకుని చేయమంటారు మనం ఏం చేస్తున్నాం చేస్తూ కానీ ఎక్స్పెక్టేషన్ ఒకటి చేసే యాక్షన్ ఒకటి సో హౌస్ కెన్ కోరి मल्लीमुना भगवं चीची देवड़ की अकुन चाहिए विरगले मने कर्म आशे फलत इंकोट काबी इन कृष्णुड़ चाल अवगाहन तो सर सूक्ष्म दृष्टिता चर्मी एवते अधिकार फलेशु कदाचना कर्म फल हेतु मा कर्म को हेतु अव्वु का कर्म फला नेतु ने का कर्म फलाई कर्तुराज्नेप्यते फल काबल एक् पुड़नाये और मशि कर्म चये अे आर्म वनक उच् को लेकर्म जरगूर कर्म को आधार సరే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాం అసలు ఈ కోరిక ఎందుకు పుట్టాలి అసలు ఈ కోరికలన్నిటికీ కారణమేంటి కోరికలన్నింటికీ పక్కన పెట్టండి కోరికకు కారణమేంటి ఉండదు ఆలోచించండి అసలు కోరిక ఎందుకు కలిగింది ఎందుకు ఒక కోరిక కలుగుతుంది మనిషికి కోరిక కారణం ఏంటి వెలిపి వెలిపి ఉంటే కోరిక వస్తుంది అంతే కదా अस्तेवाली अने को पुड़े वाटि वेति अंत लेन लेन ना कि अने तनम, भावना दाने पूरी मशि प्रयत्न आा केवली లేనితనాన్ని చూపిస్తుంది కోరిక దాని నింపే ప్రయత్నం చేస్తుంది కోరిక మనిషికి ఎక్కడి నుంచి పుట్టిందో నేను ఆలోచిస్తూ ఉంటాను అలాగ నేను కూర్చొని నా మనస్సులోని ఎందుకు కోరిక పుట్టింది ఏదో లాకింగ్ లోపల పుట్టింది ఏదో ఒక వెలితి లోపల పుట్టింది ఆ వెళితి ఈ కోరిక పూరిస్తుంది అనమాట ఇప్పుడు మనిషి చూడండి వెలితి ఉన్నప్పుడు వెలితినే ఆలోచిస్తూ మనిషి చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు వాడికిప్పుడు ఆ వెళితిని కోరికతో పూర్తి చేసుకున్నాడు అనుకోండి లోపల ముందు ఇది పొందుదాం ఇది పొందేస్తే చాలు అని వాడికి ఒక అర్థం అవగాహన వచ్చిందనుకోండి ఆ కోరికను ఊహించుకుంటూ అబ్బా ఇది ఎప్పుడు పొందేస్తాను అబ్బా ఇది ఎప్పుడు పొందేస్తానని సగం దుఃఖ నుంచి బయటపడతాడు అంటే పూర్తిగా పడడు పాక్షికంగా పడతాడు పూర్తిగా ఎప్పుడు పడతాడు ఆ కోరికను కర్మ ద్వారా నెరవేర్చుకుని ఆ ఫలాన్ని పొందినప్పుడు పూర్తిగా బయటపడతాడు అంతేనా కాబట్టి లోపల ఈ కోరికకు కారణం వెలితి ఆ వెలితి ఆ వెంపర్లాటతనం అదే నన్ను వేటాడిస్తుంది అదే ఆలోచింపజేస్తుంది అదే కోరికలను పుట్టిస్తుంది కాబట్టి కర్మకు కారణం కోరిక కోరికకు కారణం వెలితి ఈ వెలిపి ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు పుట్టింది విలిపి అంటే ల్యాకింగ్ అని కదా ఈ ఈ ల్యాబ్స్ ఎందువల్ల వచ్చింది ఈ వెలిపి ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి ఆలోచించిన లోపల వెలితి మీకు మన ప్రత్యక్షమైనటువంటి అనుభవం మీ స్వానుభవాన్ని మీ ముందు పెడతాను ఇప్పుడు బాగా ఆలోచించండి రాత్రి పడుకున్నారు కదా నిద్రపోయారు ఏవేవో ఆలోచనలు డిస్టర్బ్డ్గా ఉండి అలా ఉండి ఏదో రకంగా ఇదిగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఇంకా మంచి వ్యక్తి పడుకున్నారు గాఢ నిద్రలోకి వెళ్ళారు అక్కడ డిస్టర్బెన్స్ ఏమనుందా లేదు లేకపోతే నిన్న రోజున ఏమో చాలా మీకు అనుకోకుండా కొన్ని కొన్ని వచ్చాయి లభించాయా అవి చేశారు ఇవి చేశారు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీనెస్ ఏమన్నా నిద్రలో ఉందా లేదు ఆ నిద్రలోకి వెళ్ళగానే మనిషికి దుఃఖము లేదు సుఖము లేదు భావాలు లేవు ఆలోచనలు లేవు ఏ అలజడి లేదు ఏ డిస్టర్బెన్స్ లేదు ఏ భేదము లేదు ఏమీ లేదు ఎలా ఉన్నారండి ఆ నిద్రలో ఒక్కసారి చెప్పిన అనుభవం హాయిగా ఉన్నామండి ఏమిటో ఆ నిద్రలో ఏమీ తెలియలేదండి నా కించిదవే దిశం సుఖమహమస్వాపసం ఏమీ లేదండి కాని హాయిగా ఉన్నానండి ఏమీ లేకుండా హాయిగా ఉన్నాను అని అనుభవం మీకుందా లేదా ఆ నిద్రలో అంటే ఒక మనిషి హాయిగా ఉండడానికి ఏవేవో అక్కర్లేదు ఏమీ లేని తనాని పొందగలిగితే వాడు హాయిగా ఉంటాడు హాయికి అది ఇది కావాలనుకోకండి రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారనమాట మహర్షి నేను చాలా డిస్టర్బుడ్గా ఉన్నాను నాకు శాంతినివ్వండి నాకు శాంతినివ్వండి అని అడిగాడు ఆయన అలా కూర్చో ఉన్నారు మీరు డిస్టర్బుడ్గా ఉన్నాడు కదా శాంతినివ్వండి నాకు శాంతి కావాలని డిస్టర్బ్ అవుతున్నా అనమాట ఇంక చూశారు చూసి సుమ్మా ఇరప్ప అన్నారు తమిళ్ సుమ్మాయిరప్ప అన్నారు అంతే సుమ్మా ఇరప్ప ఊరుకోవాలి వీడికి బాధ కలిగింది పక్కవాడికి చెప్పి ఏం మహర్షి అండినా ఎంత దూరం ఖర్చు పెట్టుకుని కష్టపడి వాళ్ళ దగ్గరికి వచ్చాను మహర్షి అన్నారు తపస్వి అన్నారు మహాజ్ఞాని అన్నారు మనం అడిగింది ఏంటి అది అడిగాన శాంతి కావాలని అడిగాను అంటే పక్కవాడికి కూడా బాధ కొంత నిజమే కదా ఇంత తాపత్రయంతో వచ్చారు తీసుకెళ్లారు మహర్షి వాడంత కష్టపడి మీ దగ్గరకు వచ్చాడు మిమ్మల్ని కోరుకుంది ఏంటి శాంతిని కదా నేను వారికి మార్గం చెప్పాను కదా అన్నారు మీరేం చెప్పారండి సుమ్మాయప్ప అన్నారు అంటే ఏంటిని ఊరుకో ఉండని అంటే ఏమని అర్థం అంటే ఊరికనే ఉండు అడగొద్దు అని అర్థం కాదు ఊరికే ఉంటే శాంతి ఊర్లో ఉన్నవన్నీ తెలుక్కుంటే అశాంతి వాడేంటి ఈవిడేంటి ఇదేంటి అదేంటి ఇల్లాగెలాగా అల్లాగేలాగా ఇన్ని బయటికి వెళ్లి మనిషి పరాంచి కాని వితరణ స్వయం భూహు తస్మాత్ పరాంతశతి నాంతరాత్మన్ ఉపనిషత్ అంటుంది బయటికి వెళ్లిన తర్వాత మనకు పది గుర్రాలు ఇచ్చాడు భగవంతుడు ఇంత పెద్ద రథం ఇచ్చాడు మనం దశరథులనే మనకు పది గుర్రాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పది గుర్రాలు ఎలా ఉన్నాయంటే మంచి వదిలితే ఇప్పుడు ఎక్కడికి పుక్త అలాంటి గుర్రాలు కట్టాడు ఈ రదానికి మనం వచ్చి కూర్చున్నాం అనుకోండి ఇంకా అది తలో దిక్కు ఇడిచుకుపోతుంది రదానికి కట్టిన గుర్రాలైనా ఒకే దిక్కుకి వెళతాయి కానీ ఈ ఈ కట్టిన గుర్రాలు ఉన్నాయే కళ్ళు చూస్తుంది చెవులు వినేస్తుంది నోరు ఒకటి అడుగుతుంది అడిగేస్తుంది నాలుగొకటి అంటుంది ఏ చేతులు కాళ్ళు రకరకాలుగా పరుగులు తీస్తుంటాయి ఇంకా మనిషికి ఏం చేస్తారండి వాడు అతలా కుతల అయిపోతాడు మీరు అసలు మనిషిని పరీక్షించాలంటే ఏం చేయక్కర్లేదు కొద్దిగా డబ్బు వాడి జోబిలో పెట్టి వాడిని తీసుకెళ్లి పెద్ద ఎగ్జిబిషన్ లో పడేయండి అన్ని వస్తువులను డిస్ప్లే చేస్తుంటాయి అనమాట కానీ చూడాలి ఇది ఉంటే అది తీసుకుంటే బాగుంటుందేమో ఇలా ఉంటే బాగుంటుందేమో అదైతే అందులో డిస్కౌంట్ మేళా ఒకటి పెట్టండి ఇది పెద్ద మేళ ఆలోచించండి మనిషికి శాంతి ఒక ప్రశ్న వేసుకుంటే ఎక్కడి నుంచి శాంతి ఈ లోకంలో వెతకండి నిజంగా ఒకటి చెప్తాను మీకు ఈ లోకంలో ఏదో మూల శాంతి ఉంది దాచిపెట్టాడు భగవంతుడు చాలా పటిష్టంగా పెట్టాడంటే దేమైనా బద్దలు కొట్టేనే పడిదంటే చూసుకుంది మనం దొరకదండి ఎక్కడ మీరెక్కడికి వెళ్ళినా దొరకదు మనం ఉన్న చోటే మనకు శాంతి దొరక్కపోతే ఊరంతా తిరిగినా దొరకదు కాబట్టి శాంతికి తిరగక్కర్లేదు తిరుగుతూ ఉంటే అశాంతి ఉన్న చోటనే శాంతి అందుకనే రమణ మహర్షిని అన్నారు ఏమైంది మీరు అక్కడేలా కూర్చున్నారు ఎందుకండి హాయిగా అక్కడికి వెళ్ళొచ్చు కదా మలేషియా తీసుకెళ్తాం సింగపూర్ తీసుకెళ్తాం చెన్నై వెళదానండి చిన్నపట్నం వెళ్దాం హైదరాబాద్ వెళ్దాం ఆంధ్ర వాళ్ళు వెళ్ళి పిలిచేవారు తమిళనాడు వాళ్ళు వెళ్ళి పిలిచేవారు కేరళ అందరూ పిలిచేవారు నేను అక్కడికి వచ్చి ఏం చేయాలనేవారు ఏముందండి చాలా బాగుంటుంది నాకు ఇక్కడ బాగులేదని ఎవరు చెప్పారు ఇక్కడ బాగులేకపోతే ఎక్కడికో బాగుందని వెళ్లాలి అక్కడికి వెళ్ళినా పంచభూతాలే ఆకాశం వాయు అగ్ని నీరు భూమి అంతే ఇక్కడ పంచబూతాలే కాకపోతే కాంబినేషన్స్ మారుతాయంతే అంతకంటే పెద్ద లేదు కొద్దిగా మార్పు చేస్తుందంటే అంతకంటే ఏం లేదు మూలతత్వం ఒకటే ఎక్కడైనా ఎక్కడికైనా పంచబూతాలే ఇంతా ఏం లేదు కాబట్టి శాంతికి ఏమీ చెయ్యక్కర్లేదు అశాంతికి అన్ని పిలుపుకోవాలి అందుకని రాత్రి నిద్రలో మీ స్వానుభవం మీరు చూడండి అక్కడ దేవుడు గుర్తుకురాడు జీవుడు గుర్తుకురాడు భార్య భర్త పిల్లలు ఇల్లు ఒళ్ళు అది ఇది ఏది గుర్తుకురాదు అసలు ఏమి రెండో ఆలోచన లేదు నకించి అవే విషయం అసలు నాకేమీ తెలియట్లేదు కానీ ఎలా ఉన్నావు అంటునండి హాయిగా ఉన్నానండి అందుకని మీరు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉదయం లేచింది మొదలు మనిషి ఊరుకులు పరుగులు ఊరుకులు పరుగులు అది చేయాలి ఇచ్చేయాలి ఇచ్చేయాలి అది సంపాదించాలి ఇది సాధించాలి దాన్ని పొందాలి దీన్ని తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడా రాత్రి దాకా అది చేసి ఇది చేసి ప్రయత్నాలు చేసి వస్తాడా వాడు అలిసిపోతాడు మనిషి ముఖం వాడిపోతుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు దాకా మనిషిని వదిలేండి అది సాధించింది సాధించని అలిసిపోయి వస్తాడు సాధించుకొని వచ్చినా అలిసిపోయి వస్తాడు కానీ రాత్రి అన్నిటినీ పాడేసి పడుకుంటాడా ఉదయం లేవగానే వాడు ఎలా ఉంటాడు చూడాడు ముఖం ఏ ప్రక్రియ లేదు అక్కడ ఏ ప్రయత్నం లేదు ఏ కోరిక లేదు ఏ కర్మ లేదు ఏ ఒత్తిడి లేదు ఏ అలజడి లేదు హాయిగా లేచినప్పుడు వాడి ముఖం చూడండి ఎలా ఉంటుందో తేటగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది ఇన్ని పొందిన వాడి ముఖం ఎలా ఉంది అన్నింటినీ వదిలేసే హాయిగా ఉన్నవాడి ముఖం ఎలా ఉంది కాబట్టి ప్రశాంతతకు హాయికి ఆనందానికి ఈ లోకల్లో ప్రయత్నం అక్కర్లేదని కలిగెట్టుకుని గందరగోళం చేసుకుని ఇన్ని నెతిని పులుముకుని నేలను పోయేది నెతిని పులుముకున్నాడన్నట్టు ఎన్ని చేసుకుంటున్నా అందుకని ఎక్కడంటారు కర్మకింతరం కర్మత జడం ఈ వెలి వల్ల కోరిక పుట్టింది నీలో ఈ కోరిక వల్ల కర్మ వచ్చింది ఈ కర్మ చేస్తే ఫలం వస్తుంది హ్యాపీగా ఉంటాననుకుంటున్నావు నో డౌట్ ఫలం రావాలంటే కర్మ చేయాలి లింక్ చూడండి ఇక్కడ ఈ లింక్ గుర్తుపెట్టుకోండి నేను ఏదైనా పొందాలి పొందితే హాయిగా ఉంటాను ఆ పొందబడేది ఫలం ఆ ఫలం నాకు లభించాలంటే కర్మ చేయాలి కాబట్టి ఫలం కావాలి అంటే కర్మ కర్మ చేయాలి అంటే ఎందుకు చేస్తున్నాడు కర్మ కోరిక ఈ లింక్ నుంచి చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి దీని మీద విచారణ చేయండి ఒక లేదా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కడో కూర్చొని ఒకసారి చేయండి వదిలేయకండి మనం మేధావులో బుద్ధిచ్చాడు భగవంతుడు వివేకంతో చేయాలి కాబట్టి ఇది విని అబ్బా చాలా బాగుందని నాకు ఒక టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చి వెళ్ళిపోకండి నాకు అప్రిషియేషన్ అక్కర్లేదు నాకు ఈ టోకన్స్ అక్కర్లేదు బాగా ఆలోచించి ఇది విచారణ చేయడం మొదలు పెట్టండి మనం ఇంతవరకు ఏం చేశామంటే విని ఇది బాగుంది ఆయన చెప్పాడు అది బాగుంది ఈయన చెప్పాడు ఇది బాగుంది అని అక్కడ టోకన్ ఆఫ్ అప్రిసియేషన్ ఇచ్చి ఆ తలుపుల దగ్గరే మనం వెళ్ళిపోతున్నాం వీటన్నింటిని అక్కడే తలుపు దగ్గర పెట్టేసి కానీ నేను చెప్పే ఏ మాట మీరు వదిలిపెట్టడానికి చెప్పట్లేదు వదిలించుకునేదానికి చెప్పట్లేదు ఎదగడానికి చెప్తున్నాను ఆ ఆలోచన లోపల దృఢం చేసుకోండి నేను ఎవరి గురించో చెప్తే మీరు వదిలేయొచ్చు మీ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వదగడానికి అవకాశం లేదు नीन राोसे मूँ कृष्णु चाला बार सेप मवचुतु दुर्योधन गर्चिवु कर्णुड़ गुरी मरचि का असल दैवमनेापू सबजेक्ट मैटर् इक युआर देसि पर्सन द बेसी सोल इज सबजक्ट मैटर हिर्ड सबजेक्ट मैटर्ना कदम पे आस्कार लेट बटी फलाणम कर्म कर्मक श्री श्री त्रिदंडि चुनजीय जी